అప్పుడు వీడు మనస్సు చేత సృష్టింపబడిన సంసారానికి అతీతుడుగా వీడు సచ్చిద్రూపుడుగా నిలిచి ఉంటాడు దానికే శాంతి అని పేరు శాంతి మృత్యతి అంటే మోక్షం ప్రాప్నవుతుంది ఎలాగా కింగ్ కృత్వా మోక్షం ప్రాప్నవుతుంది ఏం చేసి మోక్షాన్ని పొందుతాడు నో నో కింగ్ కృత్వా కాదు జ్ఞాత్వా జ్ఞాత్వా శాంతి పృక్ష్యతి జ్ఞానం తెలుసుకుని శాంతిని మోక్షాన్ని పొందుతాడు కానీ చేసి మోక్షాన్ని పొంది కాబట్టి కొంతమంది ఏమంటారంటే జ్ఞాత్వా కృత్వా శాంతి గురించి నో తెలుసుకుని చేసి మోక్షను కొంతమంది కృత్వా మోక్షమునో కొన్ని కృత్వా జ్ఞాత్వమునో జ్ఞాత్వా శాంతి గురించేది జ్ఞానం అండి జ్ఞానాన్ని బట్టి మోక్షం వస్తుంది జ్ఞానానికి ముందు కానీ వెనుక కర్మ జ్ఞానానికి సహకార సాధనమే కానీ సాక్షాత్ సాధనం కాదు కర్మ నుంచి జ్ఞానం పుట్టదు కర్మ వల్ల అంతఃకరణం శుద్ధమవుతుంది కర్మయోగంలో అటువంటి శుద్ధమైన అంతఃకరణలో జ్ఞానం పుట్టింది అంతే ఇప్పుడు గిన్నె తోతే కడుపు నిండదు గిన్నె తోని అది శుభ్రమైన గిన్నెలో ఆహారం వడ్డిస్తే అది తింటే అది అరిగితే అప్పుడు కడుపు నిండుతుంది కదా కర్మ ఎంతవరకు అంటే శుద్ధి చేయటం వరకే కర్మ పని కాబట్టి ఇక్కడ కృత్వ అనేది అసలు తీసుకురావద్దు అలా ఎందుకు చెప్పాల్సి వస్తుంది కొంతమంది తీసుకొస్తూ ఉంటారు అందుకోసం చెప్పాల్సి వస్తుంది కృత్వా పెడతారు ఎందుకంటే కృత్వ మీద ప్రీతి ఎక్కువ ఉంటుంది కర్మ మీద ప్రీతి ఎక్కువ మీమాంసకులు ఉన్నారంటే వాళ్ళు కర్మని ప్రవేశపెడతారు జ్ఞాత్వ ఎవళ్ళని మాం నన్ను నన్ను జ్ఞాత్వ అంటే అర్థం ఏంటి దేవ వసుదేవపుత్రుడు దేవకీనందనుడు అయిన శ్రీకృష్ణుడు ఒక హిస్టారిక్ పర్సన్ హర్యానవి హర్యానావాడు హర్యానా రాష్ట్రానికి చెందిన ఒక పెద్ద మనిషి ఆయన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందుతాడే అదే ఆయన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందడం అంచేతనే శాస్త్రదృష్ట్యా తో ఉపదేశం వామదేవ అవత మీకు నేను బ్రహ్మసూత్రంలో చెప్పాను ఉపదేశం ఎప్పుడు శాస్త్రదృష్టితోటే ఉంటుండే మాం జ్ఞాత్వ అంటే ఆత్మరూపమైన పరబ్రహ్మను తెలుసుకొని అని అర్థం శ్రీకృష్ణుడు అనే జంటిల్ మన్నం తెలుసుకుందని కాదు ఇప్పుడు ప్రశ్నోపనిషత్తులో పిప్పలాది మహర్షి అంటాడు మాం జ్ఞాత్వ అంటాడు అంటే పిప్పలాదు తెలుసుకున్నని కాదు ఆత్మస్వరూపమైన పరబ్రహ్మను తెలుసుకుని శాంతి మృత్యతి శ్రీకృష్ణుడు పరబ్రహ్మ రూపంగా తీసుకుంటే సరిపడండి మాం శ్రీకృష్ణం పరబ్రహ్మ శ్రీకృష్ణ పరబ్రహ్మాణం ఆత్మరూపేణ జ్ఞాత్వ శాంతి మృత్యతి అలాగే తెలుసుకోవాలి ఇప్పుడు ఆ మాంకి విశేషణాలు ఆ ఎలా తెలుసుకోవాలి సుహృదం సుహృత్గా తెలుసుకోవాలి సుహృత్ అంటే ఎటువంటి అపేక్ష లేకుండగా ఉపకారం చేయువాణ్ణి సుహృత్ అని అంటారు అపేక్షతో ఉపకారం చేసేవాడిని మిత్రుడు అని అంటారు సుహృన్మిత్రారు యుదాసీన్ అనే శ్లోకంలో సుహృత్ అపేక్ష లేకుండగా ఉపకారం చేసేవాడిని సుహృత్ అంటారు సకల ప్రాణులకు సుహృత్ ఈశ్వరుడు ఇంక నేను దృష్టాంతం చెప్తే చూడండి ఓ పెద్ద ఆయన ఓ హై స్కూల్కి వెళ్ళాడు హై స్కూల్లో హెడ్ మాస్టరు కాలేజీ విద్యార్థులందరినీ పరిచయం చేశాడు ఏవో కొన్ని ప్రశ్నలు అడిగాడు అడగడంలో ఒక విద్యార్థి చాలా చలాకీగా అన్ని ప్రశ్నలకి బాగా సమాధానం చెప్పాడు ఈ పెద్ద మనిషి ఇంప్రెస్ హెడ్ మాస్టర్ తోటి తర్వాత మాట్లాడు ఆ కుర్రాడు బాగా చెప్పాడు చాలా బుద్ధిమంతుడు అతను పైసలు చదివితే బాగుంటుంది ఎస్ఎస్ఎల్సీలో ఆగిపోకుండా అంటే వాడు భేదవాడు వాడికి పై చదువులు చదివే అవకాశమే ఉండదు వాళ్ళ అమ్మ తండ్రి లేడు తల్లుంది తల్లి ఏమో కూలిపని చేసుకుంటూ బ్రతుకుతుంది వీడు ఎస్ఎల్సీ చదవడమే గొప్ప అదేదో నేను కింద మీద పడి చేస్తున్నాను ఇంక తర్వాత నేను చేసేది లేదు కాబట్టి వాడి చదువు ఎక్కడతో ఆగిపోతుందని అంటాడు ఆయన అంటే ఇప్పుడు ఆ పెద్ద మనిషి అంటారు వాడి చదువు అంతా నేను చూస్తాను కానీ వాడికి చెప్పద్దు ఆ హెడ్ మాస్టర్ ద్వారా వాడి పీయూసీ అంటే యూని ప్రీ యూనివర్సిటీ కోర్స్ డిగ్రీ కోర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ తర్వాత ఏదో ఐఏఎస్ ఇది ఇది చదివి మొత్తానికి పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు పెద్ద ఉద్యోగం సంపాదించిన వెంటనే హెడ్ మాస్టర్ దగ్గరికి పెద్ద బహుమానాలు అవి తీసుకుని వస్తాడు హెడ్ మాస్టరు మీ మూలంగా ఎందుకంటే హెడ్ మాస్టర్ ద్వారానే ఈ సేవ అంతా ఆయన మధ్యలో ఉన్నారు ఎవరోలో తెలియదు ఇతనికి హెడ్ మాస్టర్ అనే అనుకుంటాడు మీ మూలంగానే నేను ఇంత పై పెద్దవాడిని అయ్యాను మొదటి జీతంతో మీకు నేను వచ్చాను మీకు సేవ చేయటం కోసం ఈ ఫలాలు తీసుకుని వచ్చాను అంటే అప్పుడు హెడ్ మాస్టర్ చెప్తాడు నేను కాదు ఒక ఆయన ఉన్నారు నీకు ఈ సేవ చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు అప్పుడు తెలుసుకుంటాడు ఒక ఆయన ఉన్నారో ఆయన నాకు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇంత సేవ చేశారు నేను ఇంత వాడిని చేశారో అని అప్పుడు అది సుహృత్ అంట ఆ విధంగా మనిషి ఈశ్వరుణ్ణి సుహృత్గా గుర్తించాలి అది గుర్తి ఎందుకంటే మనం ఏం చేస్తామంటే మనకి ఉన్న ఆ శిస్సుని గుర్తించటంలో మనం ఫెయిల్ అయిపోతాం ఎందుకంటే మన మనస్సు ఎప్పుడు కామనల్ అంటే ఏమిటి మనకి లేనిది ఏమిటో గుర్తుపడుతూ ఉండడం పేరే కామన మనకి ఉన్నది ఏమిటో గుర్తుపడితే కామన్ ఉండదు ఇప్పుడు పోయిన వడ్డించారనుకోండి ఏమిటి లడ్డూ లేదేవిటి అనంటే లేది గుర్తు లేనిది గుర్తుపడతాం ఉన్నది వరడసులు ఉంటాయి వాటి వాటి మీద దృష్టి ఉండదు లేనిది టక్కుని మనస్సుకు వస్తుంది అంటే దాన్నే కామన అంటారు ఉన్నది గుర్తుపడితే కృతజ్ఞతాభావము ప్రేమ వస్తాయి లేనిది గుర్తుపడితే కామన భయము క్రోధము వస్తాయి దాని లెక్కది ఉన్నది చూడండి చూపు లేనివాడితో ఎప్పుడైనా మాట్లాడు చూడండి మీరు చూపు లేనివాడు మనకి చూపు ఉన్నది పెద్ద వరం గొప్ప వరం ఇంకా వేరే వరం ఎందుకు చెవిటి వాటితో పోల్చుకుంటే మనకి వినికిడి ఉన్నది నడక సరిగ్గా తిన్నగా లేని వాటితో పోల్చుకుంటే మనకి నడక ఉన్నది ఒక కోటీశ్వరం ఎరుగుతున్నాయని ఆయనకి పాపం కడుపు నుండా భోజనం చేయాలని కోరిక కానీ ఆయన ఏది తిన్నా పడదు ఏది తిన్నా పడదు ఇంకా ఆయనకి అసలు ఇంక తినడానికి లేదు ఏదో గ్లూకోజో ఏదో రక్తం ద్వారా ఎక్కించి ఆయన్ని బతికింత నిలబెట్టడమే నోట్లో వేసుకుంటే అది అదో అంటే లోపల ఎంజాయంస్ అవి ఏం లేవన్నమాట అదో దురదృష్టం కోటి ఈశ్వరుడు కోట్లు ఖర్చు పెట్టి భోజనాలు అవి పెట్టివాడు నాకు కూడా భోజనం చేసి భాగ్యం కలుగుతుంది మనం మనం మధ్యాహ్నం భోజనం చేస్తే మళ్ళీ రాత్రికి తయారు రాత్రి భోజనం చేస్తే బ్రేక్ఫాస్ట్కి సిద్ధం ఎప్పుడూ అదీర్తిని కూడా అనిపించదు ఏమిటో తెలియదు గొప్ప వరం నిజంగా అజీతను కూడా అనిపించదు ఇంతకంటే భాగ్యం ఇంకేం కావాలి తర్వాత సమాజంలో మనకంటే అభాగ్యులు ఎంతమంది ఉన్నారో అసలు మీరు ఊహ చేయగలరా సమాజంలో ఎంత అభాగ్యులు ఉన్నారంటే వాళ్ళకుండే దురదృష్టం ఉందో అభాగ్యం ఉందో మన మనది పోల్చుకుంటే మనం కోటీశ్వరుల కూడా ఎక్కువ అభివృద్ధిలో ఉన్నట్టు లెక్క ఇదంతా మనకి ఎక్కడి నుంచి వచ్చింది సెల్ఫ్ మేడ్ అంటూ ఏమీ లేదు ఇంటలెక్ట్ కూడా దేవుడి ఇచ్చిందే ఈశ్వరుని యొక్క అనుగ్రహం మన ఎందుకు పూర్ణంగా ఉంది మనం భగవద్గీత చదువుకుంటున్నామంటే ఎంత అనుగ్రహం అది ఎంత అనుగ్రహం అంటే చెప్పడానికి వీలు అనుగ్రహం ఆరోగ్యంగా ఉన్నాం పెద్ద వయసు వచ్చినా ఆరోగ్యంగా ఉన్నామంటే ఎంత అనుగ్రహం కాబట్టి ఈ విధంగా మనకున్న శోభ మనకున్న సంపద నిండుదనం దాన్ని గుర్తు చేసుకుని అది మనకి ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తు చేసుకుంటే ఈశ్వరుడు ఉన్నాడా లేడా అనే శంఖ మాట అలాంటి పెట్టి ఎక్కడో ఉన్నాడనే భ్రమని అలా పక్కన పెట్టి ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు నన్ను పూర్తిగా నిలబెట్టినది ఈశ్వరుడే అనే కృతజ్ఞత ప్రేమ భక్తి హృదయంలో ఉప్పొంగుతాయి అలాగ ఈశ్వరుణ్ణి గుర్తించాలి సుహృదం సర్వభూతానం ఇక సర్వలోక మహేశ్వరం చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఇప్పుడు చూడండి మన అందరి జీవితాలని శాసించేటువంటి ఒక అతీంద్రియ శక్తి కలదు లోక అంటే ప్రాణి సకల ప్రాణుల జీవితాలని ఆ శక్తే శాసిస్తూ ఉంటుంది దాన్ని రికగ్నైజ్ చేయాలి చీమ చిటుక్కు అంటే ఆ చిటుక్కు అనే చిన్న వెనుక చిన్న కదలిక వెనుక ఆ అతీంద్రియమైన ఒక మహాశక్తి కదా ఆ మహాశక్తి ఎక్కడున్నది అవడానికి అతీంద్రియమన్నం కానీ అక్కడెక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉందని కాదు అతీంద్రియము అంటే మనం ముందే ఉండి కూడా మనం కళ్ళతో చూడలేము దాన్ని అటువంటి మహాశక్తి ఆ మహాశక్తి ఎక్కడుంది అంటే అది ఎక్కడుందని కాదు కృష్ణ సర్వము దాని ఎందే నిలిచి ఉన్నది మనము ఏదో చేస్తున్నాము ఇది చేస్తున్నాను అది చేస్తున్నానని వీడు అనుకుంటాడు అదంతా కూడా తప్పు మనం ఏమీ చేయట్లేదు మనము ఎలాంటి వాళ్ళమంటే ఇప్పుడు ఓ మహాత్మున దృష్టాంతం చెప్పారు ఇప్పుడు మట్టి ఉంది మట్టి అక్కడ పడుంది పొలంలో పడుంది అది తవ్వబడింది మట్టి తనను తాను తవ్వుకుందా లేదు కుమ్మరివాడి తవ్వాడు అది మోసుకు రాబడింది తనను తాను మోసుకు తెచ్చుకుందా లేదు కొమ్మరివాడిని మోసుకు పట్టుకొచ్చాడు అది పిసకబడింది చక్కగా దాన్ని పదును పెట్టి నీళ్లు ప్రాపర్గా పిసకబడింది తర్వాత కొండ షేప్ ఇవ్వబడింది వేప్ చేయబడింది డిజైన్ వేయబడింది మంచి అందమైన షేప్ ఇవ్వబడింది ఆ తర్వాత తీసుకొచ్చి మార్కెట్లో మంచి షెల్ఫ్లో పది మంది ఆకర్షణీయంగా పెట్టబడింది అది ఈ పనులన్నీ అది చేసుకుందంటారా లేదు మరి ఎవరు చేశారు అదేమీ చేసుకోలేదు అది ఎలాగో మనం అల్లాగా ఆ మట్టి ఎలాగో నేనల్లాగ అది ఏంటండి మీరేమో మంచి విద్వాంసులు సంస్కృతం చదువుకున్నారు మరొకటి చదువుకున్నారు మట్టి ఎలాగో నేనలా మట్టి ఎంత ఎంత అండంగా ఉందో ఆ కుండ కొనుక్కుని పట్టుకెళ్తారు ఇక్కడ ఉండాలో ఒక కుండ దక్క ఉండేది ఎందుకంటే అది దారికి అడ్డంగా కాళ్ళకి చేతికి వ్యవసాయ అలంకారంగా పెడతారు కొండ అలంకారం ఏమిటండి కుండలో నీళ్లు పుష్కాలు తాగాలి కానీ కొండ అలంకారం ఏమిటండి ఏమిటో ఈ అలంకారం అనే చూసారా ఇంటర్నల్ డిజైనింగ్ అని అంట అంత యూస్లెస్ థింగ్ అదే కానీ ఇంకోటి వై షుడ్ యూ డెకరే ఇంటర్నల్ డెకరేటింగ్ వై షుడ్ యూ డెకరేట్ ఎనీథింగ్ దీన్ని డెకరేట్ చేయకూడదు వై షుడ్ యూ డెకరేట్ ఎనీథింగ్ వై షుడ్ యూ డెకరేట్ ఇప్పుడు జుట్టు ఉందనుకోండి దీని ఎలా కళ్ళకి అడ్డంగా వేసుకుంటే డెకరేషన్ అవుతుంది అది అది అది డెకరేషన్ ఏంటండి అది పద్ధతి కాదు అది కంటికి అడ్డంగా వస్తుంటే ఏది చూడాలి ఇటు చూడాలంటే ఇలా అడ్డొచ్చేస్తుంటే అది డెకరేషన్ ఎలా అవుతుంది అది డెకరేషన్ అవుతుంది అది ఆటంకం అవుతుంది ఎనీవే ఇంటర్నల్ డెకరేషన్ ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ ఇస్ ఆల్ ఇట్ ఈజ్ ఆల్ సిల్లీ అయితే అంతకంటే ఇంకా పరుషంగా అన్నాం సిల్లీ ఇస్ అ సిల్లీ సో కాబట్టి సో వాట్ ఐ మెయిన్ టు సైజ్ ఆ కుండ అంత ఆకర్షణీయంగా అక్కడ పెట్టబడి ఉంది అంటే దానికి ఆ శోఫా ఆ స్థానం ఆ ఆకర్షణ ఆ విలువ ఎంతండి కుండంటే మట్టితో గుప్పిడు మట్టితో చేస్తాడు ఎంతండీ ఆ కుండంటే టూ థౌజండ్ నైన్ నైంటీ నైన్ రూపీస్ అని చెప్తాడు కొండ టూ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ ఏమయ్య కొండ అది మంచినీళ్ళు పోసుకుని కూడా పనికిరాదు కదా దానికి టూ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ ఎందుకు ఇవ్వాలని అసలు అడగలక్కర్లేదా ఎనీవే దానికి అంత విలువ వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ విలువ తను తెచ్చుకుందా లేదు ఒక చెయ్యి అన్సీన్ హ్యాండ్ దాన్ని అలా మోల్డ్ చేసింది రామకృష్ణుడు వారు ఇది యంత్రము ఈశ్వరుడు యంత్రి ఓ పాట ఉంది ఆము యంత్ర తుమి యంత్రి నేను యంత్రాన్ని నువ్వు యంత్రి ఆము నేను ఇల్లు నువ్వు యజమానుడవు ఈ ఇంట్లో ఉండేటువంటి ఆత్మ ఆత్మ వారికి దేహి అంటే నువ్వే ఆత్మస్వరూపుడు నువ్వు చూశారా మరి నేను రథం నీవు రథయ్య స్వామివి అని ఈ విధంగా ఆయన అలా పాడేవారు చాలా ప్రేమ తోటి మధుర ప్రేమతోటి పాడేవారనే అంటారు కాబట్టి ఇది యంత్రము ఈ యంత్రాన్ని నడిపించేటువంటి వాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడంటే ఎక్కడో చోట కూర్చుంటున్నాడను సగుణ సగుణ సగుణ సాకార కాదు సగుణ సగుణ సర్వవ్యాపకంగా ఉంటున్నాడు సగుణ సాకార అంటే దానికి ఒక లోకము ఓ ఫిక్స్డ్ పొజిషను ఇవన్నీ వస్తాయి కాబట్టి సగుణమే సగుణం దాకా సరిపడుతుంది సగుణ సాకారం అక్కర్లేదు గీతలో గీతలో సగుణమే సరిపడుతుంది సో సర్వ లోక మహేశ్వర లోక అంటే ప్రాణి అని అర్థం ప్రాణి తనను తాను నియంత్రించుకుంటున్నాను అనుకుంటాడు కానీ సకల ప్రాణులకు మహేశ్వరం సో సకల ప్రాణులను నియంత్రించేటువంటి ఒక అతీంద్రియ శక్తి ఏదైతే కలదో దానికే దేవుడు అని పేరు దాన్ని గుర్తించాలి ప్రతిక్షణం గుర్తించాలి దాంతో అలా రిలేట్ అవుతూ ఉండాలి దానివల్ల ఏమైపోతుందంటే ఈ సంసార బంధం నుంచి చాలా తేలిగ్గా మనం బయట శాంతి వచ్చేస్తుంది హృదయానికి హృదయానికి శాంతి ఎందుకు పోయిందంటే నేను కర్తను అని అనుకోబట్టి హృదయానికి శాంతి కాబట్టి అది గమనించాలి తర్వాత యజ్ఞ తపసాంభోక్తారం యజ్ఞం అనగానేమి చూడండి గీతలో యజ్ఞానికి మీమాంసకుల యజ్ఞానికి చాలా తేడా ఉంది కామ్యకర్మని యజ్ఞము అని అంటారు అగ్ని అగ్నిష్టోమైన యజేత స్వర్గకామ అగ్నిష్టోమానికి యజ్ఞం అని పేరు అది మీమాంస గీతలో దాన్ని యజ్ఞం అని అన్నారు గీతలో యజ్ఞ శబ్దాన్ని ఒక విశిష్టమైన అర్థంలో వాడతారు నిత్య నైమిత్తికర్మ అంతఃకరణ శుద్ధి కోసం చేయబడేది యజ్ఞమనబడును అది యజ్ఞానికి ఇక్కడ ఇక్కడ నిర్వచనం అక్కడ ఇప్పుడు స్వర్గాది భోగములను అపేక్షించి చేసేటువంటి సోకాల్డ్ అగ్నిష్టోమాద యజ్ఞాలకి గీతా సందర్భంలో యజ్ఞం అనే పేరు ఉండదు కాబట్టి సెటింగ్ చేసేస్తే పోతుంది ఎందుకంటే గీతలో యజ్ఞశబ్దాన్ని ఆర్థంలో వాడలేదు కామ్యకర్మలు అని వాడి నిందించిన సందర్భంలో యజ్ఞశబ్ద ప్రయోగం ఉండదు సో కామాత్మాన స్వర్గపరాహ క్రియా విశేష బహుళాం అని అలాంటి పదాలు ఉన్నాయి తప్పిస్తే అక్కడ యజ్ఞ మాట ఉండదు యజ్ఞ వచ్చిందంటే ఇప్పుడు నేను చెప్పిందే నిత్య నైమిత్తిక కర్మ కేవలము అంతఃకరణ శుద్ధి కొరకు ఫలాపేక్ష లేకుండా అనుష్ఠించబడేది యజ్ఞం చూడండి అంటే అర్థమేటో తెలుసు అండి మీరు ఇతరుల యొక్క సేవ చేశారనుకోండి అపేక్ష ఏమీ లేకుండా అది యజ్ఞం ఎవరికైనా దేవతలకి ఏ కోరిక లేకుండా దేవతలకి హోమాన్ని చేశారనుకోండి యజ్ఞం మనుష్య యజ్ఞం మీకు ఏ అపేక్ష లేకుండా కేవలం ప్రేమతోటి భోజనం పెట్టారనుకోండి అది యజ్ఞం యజ్ఞం అనేది ఎప్పుడు నా కోసం చేసుకునేది యజ్ఞం ఎందుకు అవుతుంది ఇతరుల కోసం చేసేది యజ్ఞం అవుతుంది కాబట్టి ఇతరుల కోసం యజ్ఞము సమర్పణ సేవ మరి తన కోసం ఏమిటి తపస్సు తన కోసం తపస్సు ఇతరుల కోసం యజ్ఞం కాబట్టి ఇప్పుడు మీరు ఉపవాసం ఉండాలనుకోండి స్వామీజీ మీరు ఉపవాసం ఉండండి చక్కగా మా అందరి బదులు వడకూడదు మీరు ఉండాలనుకో మీరు ఉపవాసం చేస్తారు ఉపవాసం అంటే తపస్సు కాబట్టి స్వామీజీ మీరు ఏకాదశి ఉంటారు కదా పంచమి కూడా ఉండండి పొను చవితి కూడా ఉండండి అని అలా వదిలిపెట్టకూడదు మీరు ఉండొచ్చు చక్కగా వీరు ఏ ఏ ఉపవాసాలు చేయదలుచుకుంటే అవన్నీ మీరు చేయాలి అది తపస్సు మరి స్వామీజీకి ఏం చేయాలి చక్కగా కడుపునండి భోజనం పెట్ట అది యజ్ఞం యజ్ఞం ఇతరులకు ఇచ్చేది తపస్సు తను పెట్టుకునేది అది అది లెక్కది యజ్ఞం చేశారనుకోండి యజ్ఞానికి కర్తెవరు భోక్తెవరు అని ప్రశ్న వస్తుంది మామూలుగా మీమాంసుకుల మతం తప్పు ఇక్కడ కుదరదు అది ఆ ప్యారడైం వేరు మీమాంసుకుల మతం యజ్ఞం చేసినప్పుడు ఈ చేసేవాడు కర్త యజ్ఞంలో దేవతని ఉద్దేశించి హోమాన్ని చేస్తారు కదా ఆ భోక్త ఎవరు మీరిచ్చిన హవిర్భాగం ఉంటుంది మీరు ఇచ్చిన హవిస్సుని భుజించేది ఎవరు ఇంద్రుడు ఇంద్రుడు భోక్త వీడు కర్త చూడండి ఇది మీమాంస కాదు ఇది గీత ఇక్కడ ఈ సాధకుని హృదయంలో ఆత్మరూపంగా ఉండి వాడికి ప్రాణశక్తిని అనుగ్రహించి క్రియను అనుష్ఠింపజేసిన వాడు ఈశ్వరుడు ఇంద్రుడి అంతఃకరణంలో ఆత్మరూపంగా ఉండి భుజింప చేసిన వాడు ఈశ్వరుడు కాబట్టి యజమానుడిలో ఉండే జీవత్వాన్ని తీసిపారాయండి ఇంద్రుడిలో ఉండే దేవలోకత్వాన్ని దేవలోక ప్రభుత్వాన్ని తీసిపారాయండి ఇద్దరు ఒకే అంతఃకరణ విశిష్ట చైతన్యం గలదు ఆ చైతన్యానికే ఈశ్వరుడు అంటారు అంటే అర్థమేమిటనమాట యజమానుని హృదయంలో ఆత్మరూపంగా ఉండి వీడి చేత హోమం చేయించి ఇంద్రుడి హృదయంలో ఆత్మరూపంగా ఉండి ఆ హోమాన్ని భుజించేవాడు ఈశ్వరుడు భోక్తారం యజ్ఞ తపస్ తపస్సు కూడా అదే రూడు తపస్సు కూడా దేవతను ఉద్దేశించి చేస్తారు కదా కాబట్టి భోక్త కర్త యంత్రి సర్వలోక మహేశ్వరం సకల ప్రాణుల యొక్క ఉన్నతిని ఘటిల్ల జేయువాడు సుహృదం సర్వభూతానాం మనందరి యొక్క యోగక్షేమాలని పరిరక్షించేవాడు కేవలము ఈశ్వరుడు మాత్రమే అటువంటి ఈశ్వరుని మనసావాచా కర్మణ శరణాగతి చేసేసి ఈ సత్యాన్ని గుర్తించి ఈశ్వర సర్వం ఈశ్వరుడు యంత్రి నేను కేవలము నిమిత్త మాత్రమే అని అలా సాక్షిభావంలో ఎవడైతే నిలిచి అహంకార ఇదే దీన్నే సెల్ఫ్ సరెండర్ అంటారు అహంకార మమకారాలను ఎవడైతే సరెండర్ చేసి పారేస్తాడో వాడు జ్ఞాత్వ శరణాగతి అంటే జ్ఞానం అది శరణాగతి క్రియ కాదు అహంకార మమకారాలు సరెండర్ చేయాలంటే ఫిజికల్గా ఏదో చేసేదే ఉండదు అక్కడ క్రియే ఉండదు జ్ఞానమే జ్ఞానం ద్వారా సరెండర్ ఉంటుంది అలా ఎవడు చేస్తాడో వాడు శాంతి మృత్యతి శాంతిని పొందును ఈ మూడు శ్లోకాలు ఇంతవరకు మూడు శ్లోకాలు స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్య విగత ఇచ్చాభయ క్రోధ తర్వాతది ఈ మూడోది ఈ మూడు శ్లోకాల మీద వివరణ ఆరోధ్యాయం దీని అలాబరేషన్ అది దీన్ని డైలైట్ చేస్తే మీకు ఆరోధ్యాయం వచ్చేస్తుంది భాష్యకారులు ఏమంటారు చూద్దాం ఏం సమాహిత చిత్తం విజ్ఞేయం చూడండి మీరు ఎప్పుడైతే ఇచ్ఛాభయ క్రోధాలను త్యాగం చేసేసి మన బుద్ధికి పదును పెట్టి ఇంద్రియములను మనస్సును బుద్ధిని వశంలో పెట్టుకుని మననశీలులై ఉంటారో అలాగంటే మోస్ట్ క్రియేటివ్గా ఉంటారో ఎప్పుడైతే ఉంటారో అటువంటి హృదయంలో జ్ఞానము ఉదయించటానికి పరిపక్వమైన హృదయం అక్కడ ఉదయించే జ్ఞానం యొక్క స్వరూపం ఎలా కిం విజ్ఞేయం తెలియబడేది ఆ సత్యమేమి అంటే ఈ శ్లోకం సమాధానం చెప్తుంది భోక్తారం జ్ఞానం తపసాంచ కర్తృపేణ దేవతారూపేణ అంటే నేను కవర్ చేసేసాను ఇంకేం మిగల్చలేదు ఇక్కడ కర్త ఎందు కర్తయంత్రం ఆ యంత్రంలో యంత్రి ఈశ్వరులు దేవత యంత్రం ఆ యంత్రంలో యంత్రి ఈశ్వరు కాబట్టి అది చాలా చిత్రంగా లేదు ఈ హృదయంలో ఆత్మరూపంగా ఉండి కర్తయ్యి ఆ హృదయంలో దేవతారూపంగా ఉండి భోక్తయ్య ఒకే ఈశ్వరుడు ఈ మొత్తం అంతా కూడా చేస్తున్నాడు ఇది ఎలాగంటే ఈ సముద్రంలో కెరెంట్స్ అని ఉంటాయి ఒక వాటర్ కెరెంట్స్ ఉంటాయి అంటే ప్రవాహాలు ఉంటాయి ఆ ప్రవాహం వల్ల ఏమవుతుంది సముద్రంలో ఉండి అక్కడ ఉన్న నీరు ప్రవహించి ఇక్కడికి వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్ళింది అంటారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అక్కడ ఆ సముద్ర భాగం ఇచ్చింది ఈ సముద్ర భాగం తీసుకుంది ఇచ్చింది సముద్రమే తీసుకున్నది సముద్రం అంతే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సర్వాం లోకాహాంతమీశ్వరం సర్వలోకమహేశ్వరం సర్వలోకములకు సర్వోత్కృష్టమైన ఈశ్వరుడు అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకున్నాను ఒక కంపెనీలో ఈ కంపెనీకి ఒక జనరల్ మేనేజర్ ఉంటాడు వాడు లోకల్ ఈశ్వరుడు వాడు నా జీవితాన్ని కొంతవరకు శాసిస్తూ ఉంటాడు ఇలాగా నేను ఉదయమే ఎనిమిదింటికి లేచేసి స్కూటర్లో వేసేసుకుని ఆఫీస్కి రిపోర్ట్ చేసి డ్యూటీలో వెళ్ళిపోయాను అనుకోండి ఆ రకంగా నా చేత యాక్ట్ చేయించింది ఎవడు యాక్ట్ చేసింది నేనైనా ఆ జనరల్ మేనేజరు వాడి యొక్క డిసిప్లినరీ ఎఫర్టు ఏదైతే ఉంటుందో అది నా చేతను నా జీవితాన్ని అలా శాసిస్తూ ఉంటుంది ఎనిమిది నుంచి అయిద్దాక నేను సిన్సియర్గా అక్కడ పనిచేస్తాను ఆ సిన్సిరిటీ నాకు ఎందుకు వచ్చింది సో హీజ్ ఏ బాస్ బాస్ ఇస్తే అరకంగా లోకల్ బాసెస్ ఎవరిలో ఉంటారు కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆ లోకల్ బాస్ గురించి కాదు మహాంతం ఈశ్వరం దేవదేవుడు ఈ లోకల్ బాసులు ఇక్కడ వీడు అన్ని అన్ని సకల ప్రాణులను కూడా చేస్తూ అలా ఇప్పుడు ఈ తోలుబొమ్మలాట్లోలాగండి తోలుబొమ్మలాట్లో రాజు ఉంటాడు ఆ రాజు చెప్పిన ఆజ్ఞలన్నింటినీ మంత్రులు వీళ్ళందరూ పాలిస్తూ ఈ రాజు ఈశ్వరుడు వీళ్ళందరికీ ఈశ్వరుడు రాజు ఈయనదే లేవరా అంటే వాళ్ళు వేస్తాడు కూర్చోరు అంటే వీడు కూర్చుంటాడు వీడు ఈశ్వరుడు కదా ఈశ్వరుడు అంటే నియామకుడు కానీ వాస్తవంలో వీడిని వాడిని లేచిన వాడిని కూర్చున్న వాడిని ఫాలోయర్స్ని లీడర్స్ని అందరినీ శాసించేవాడు పైన ఉంటాడు ఇలా వేళకి దారాలు కట్టుకుని ఉంటాడు వాడు మహేశ్వరుడు ఆ రకంగా సర్వలోక మహేశ్వరుడు ఓ మహాత్ములు అన్నారు కోరికలు పెట్టుకోదన్నారు ఎందుకు కోరికలు పెట్టుకుంటే తప్పే ఉందంట చూడు నువ్వు కోరి చేసినా కోరకుండా చేసినా ఇచ్చేవాడు నువ్వు కాదు నువ్వు పుచ్చునేవాడివే కానీ ఇచ్చేవాడివి కాదు క్రియేట్ చేసేవాడు నువ్వు కాదు ఇచ్చేవాడు ఈశ్వరుడు ఈశ్వరుడు యొక్క స్కీమ్ ఓ రకంగా ఉంటుంది నువ్వు కోరినా ఆయన ఇచ్చి ధ్యాన కోరకున్నా అదే ఇస్తాడు ఇంత కోరడం You desire and act, you will get that. You don't desire and act, you will get the same. Why do you desire? Don't desire. And you are correct. Kavad nuu chese se ente, chese se ishvara arpa namastu. You look, Krishna arpa namastu and don't that. Krishna arpa namastu and that, that akshada li vaat parna. Akshada li vaat anga adu. Kartaruttva, bhoktaruttva alani samarpa in samanartha. That is the Krishna arpa namastu. Hmm. రనివే ఆయన సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానా సర్వప్రాణినాం ప్రత్యుపకార నిరపేక్షతయా ఉపకారిణం సకల ప్రాణులకు తిరిగి ఉపకారం ఏం చేస్తారు వీళ్ళనే అపేక్ష లేకుండా ఉపకారం చేస్తారు ఇంద్రాది దేవతలు అలా చేయరు దేవతలు ఏం చేస్తారు మీరు కనుక హోమాలు చేసి పూజలు అవి చేస్తే ఆయన మన మీకు వరాలిస్తాడు పూజలు చేయలేదనుకోండి కోపం కూడా చేస్తాడు పైగా కోపం చేసి అదిగో నాకు పూజ చేయదు మానేసరా నీ తడాక చూస్తావు నా తడాక చూపిస్తాను అంటాడు ఇంద్రుడు ఇలాంటి దేవతలు కానీ ఆయన అలా కాదు మనం ఏమి ప్రసక్తి లేదు మనకి సుహృద్ మనం అపకారం చేసినా ఉపకారం చేసినా మంచి చేసినా చెడు చేసినా హృదయంలో ఆత్మరూపంగా ఉండి మన యొక్క ఇంద్రియములను దేహమును మనస్సును బుద్ధిని అహంకారాన్ని అన్నిటినీ కూడా నిలబెడుతూ సత్తాస్ఫూర్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు సుహృదం సర్వభూతానం సకల ప్రాణులకు కూడా ప్రత్యుపకార నిరపేక్షంగా ఉపకారం చేయువాడు అది ఎలాగా అంటే సర్వభూతానాం హృదయేశయం ఎక్కడ కూర్చుని చేస్తున్నాడు ఈ పనులన్నీను అంటే సకల ప్రాణుల హృదయంలో నివసించువాడు హృదయంలో ఉంటాడు దేవుడు దేవుణ్ణి హృదయంలో ధ్యానం చేయాలి హృదయంలో భావన చేసి హృదయంలో సాక్షాత్కరించుకున్న నాడు నీకు కూడా ఈశ్వరునిగా భావిస్తారు అది దట్ దట్ ఈస్ ప్రాసెస్ ప్రతిమా స్థూల బుద్ధిన ఆరంభంలో ఇప్పుడు బ్రహ్మచారి ఉంటాడు ఎనిమిదో ఏటో తొమ్మిదో ఏటో గాయత్రి చేస్తూ ఉంటాడు వాడికి దేవుడు ప్రతిమను చూపించాలి ఆ ప్రతిమో లేకపోతే దేవు ఫోటో ఏదో చూపించాలి చూపిస్తే అప్పుడు వాడికి మేము గాయత్రీ జపం చేసేవాళ్ళం చేసేప్పుడు గాయత్రి ఫోటో ఒకటి ఉండాలి ఇంట్లోనూ లేకపోతే రూంలోనూ మనం మనం పాఠం సోషల్కునే చోట్ల ఉండాలి అని ఐడియా వచ్చింది ఎక్కడ దొరుకుతుంది ఫోటో ఆ రోజుల్లో అలా దొరికి ఈ లోపల ఎవడో చెప్పాడు రే ఆ తీర్థం ఒకటి ఆయన తీర్థాలన అయ్యేవి ఆ తీర్థంలో ఎవడో ఫోటో పెట్టాడు రా దాంట్లో గాయత్రి ఫోటో ఉందిరా అని చెప్పాడు ఎవడో నా దగ్గరికి వచ్చి నేను ఏదో గురుకులానికి వెళ్తూ ఉంటాను ఎంతరా అని అడిగాను ఆరుణాలు ఏదైనా ఆ షాప్ అది ఏదైనా ఆ రణాలే నేను పరిగెత్తు ఇంకా గురుకులం మానేసి పరిగెత్తుకుని పుస్తకం పక్కన పారేసి రఘువంశం ఏదో చదివివాళ్ళం అది పక్కన పారేసి నాయనగారికి వెళ్ళి ఆరు రణాలు ఇవ్వచ్చురా ఎందుకు రా ఆ అంటే తీర్థంలోకి వెళ్ళాలి దేనికి రా అంటే ఫోటో తీసుకురావాలి అప్పుడు ఆరుణాలు వసూలు చేసి ఆ తీర్ వెళ్తే ఉంది ఫోటో వాడి కారణాలు ఇచ్చిన ఫోటో ఇది ప్రతిమా స్థూల బుద్ధినాం జీవితవంతాల్లో ఉండిపోకూడదండి దానికి ఒక లెవెల్ అంతే అది హృది దైవతం తర్వాత మునివ్వాలి ఇంకా స్థూల బుద్ధిని అతీతంగా మునివ్వాలి మునైతే బయట దేవుణ్ణి చూడడని మీరు అనుకోద్దు మీకు ప్రాధాన్యం హృదయం ఉంది బయట ఫోటో ఉంటుంది ఫోటో ఉండాలి ఆ అంబియామ్స్ కూడా ఉంటే మంచిదే కానీ ప్రాధాన్యం ఎక్కడ హృదు దైవతం సర్వత్ర విదితాత్మనం అల్టిమేట్గా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాడికి సర్వత్రా దైవాన్ని దర్శిస్తాయి అది ప్రాసెస్ సర్వకర్మఫలాధ్యక్షం సర్వప్రత్యయ సాక్షిణం ఏమంటే హృదయంలో దేవుడు ఉన్నాడు ఏం చేస్తున్నాడు అంటే చూడండి సర్వకర్మఫల అధ్యక్షుడు ఇప్పుడు మనం భోజనం చేసేవాళ్ళకి కొన్ని తృప్తి కలిగింది ఆ కర్మఫలాన్ని ఇచ్చినవాడు హృదయంలో ఉన్న దేవుడు చూసాం మనిషిని చూసాం ఆనందం అనిపించింది మనం మనం ఇష్టపడ్డవాడికి చూస్తే మనకు ఉత్సాహం కలుగుతుంది ఆ ఉత్సాహాన్ని హృదయంలో ఉండి ఇచ్చినవాడు దేవుడు ఇంకొకటి చూస్తే దుఃఖం అనిపించింది ఆ దుఃఖాన్ని హృదయంలో ఉండి ఇచ్చినవాడు దేవుడు అంచేతన నేను ఒక సాధసార్లు చెప్పాను మనకి సకల ఆశీస్సులు హృదయం నుంచి వస్తాయి బయట నుంచి వస్తాయని అనిపిస్తుంది ఈ బయట దృష్టి వదిలిపెట్టాలి అంతర్దృష్టి డెవలప్ చేయాలి ఆశీస్సులన్నీ హృదయం నుంచి వస్తాయి అందుకే సినిమాల్లోనూ అక్కడ అలా చూపిస్తారు అక్కడ ఉన్న ఆయన అలా చేపెడతాడు అక్కడ నుంచి అలా కిరణాలు వచ్చి వీడిలో పడిపోయి వీడికేమో చుట్టూ డబ్బా డబ్బా పడిపోతాయి అక్కడ బంగారు నాణాలు పడిపోయి వీడు కోటేశ్వరుడు అయిపోయి చూపిస్తారు సినిమాలో అలాగే చూపిస్తారు ఇంకెలా చూపిస్తారు కానీ ఆశీస్సులన్నీ హృదయం నుంచే వస్తాయి హృదయంలో ఈశ్వరుడు ఆత్మరూపుడుగా ఉండి కర్మఫలాలన్నింటినీ ఇష్టం ఉంటాయి కాబట్టి సర్వకర్మ ఫలాధ్యక్షం తర్వాత మరైతే హృదయంలో నేను నాది అనే అహంకారం ఉంది కదా ఆ అహంకారమే దేవుడ కాదు ఆ అహంకారం కూడా ఒక థాట్ మమకారము ఈజ్ ఎ థాట్ దిస్ ఈజ్ పార్ట్ అన్నారు వాట్ ఈజ్ దట్ పార్ట్ దిస్ ఈజ్ పార్ట్ ఏమిటది ప్రత్యయ ఇట్స్ ఎ థాట్ ఏమండి దిస్ ఈజ్ మై పార్ట్ అన్నారు అనుకోండి వాట్ ఈజ్ దాట్ ప్రత్యయ i own this part honor ankonde what is that ahankara pratyaya pratidi prachayame ee prachayamulo ye, ye okati ishwaru kadu endukante mitchalu mitchalu ala podutonte potonte prachayamulo ante thoughts ee thoughts anniti venuka sakshi roopamga undi vade ishwar ante artham enti meeru thought tho identify avutonte you have downgraded yourself to the level of a jeeva మీరు తాట్ తోటి ఐడెంటిఫై కాకుండా సాక్షి రూపంగా ఉంటే యూ హ్యావ్ ఆల్రెడీ అప్గ్రేడెడ్ యువర్ సెల్ఫ్ టు ది లెవెల్ ఆఫ్ ఈశ్వర అంత సింపుల్ అది బొమ్మ బురుసు అది మీరు మనస్సుని సాక్షిగా చూస్తే యు ఆర్ నో మోర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సంసార యూఆర్ నో పార్ట్ ఆఫ్ ఎ హయ్యర్ రియాలిటీ మీరు ఆ మనస్సులో ఉదయించే కామన వాటితో ఐడెంటిఫై అయితే యూఆర్ దట్ మూమెంట్ యూఆర్ ది ఇండివిజువల్ అన్న యు ఆర్ ది ఈగో అండ్ జీవా అండ్ సో యు ఆర్ వల్నరబుల్ ఫర్ సుఖ దుఃఖ కాబట్టి ఈశ్వరుడు హృదయంలో సకల బుద్ధి ప్రత్యయ సాక్షిగా ఉంటాడు నారాయణం అది నారాయణ అంటే అర్థం నారాయణ అంటే అర్థం అది నర ఏవ నారహ నారహ అయనం ఎస్ సహ నారాయణ నరుడు అంటే మానవుడు సకల ప్రాణీ నరుడే కానీ ఈ కాంట్రెస్ట్లో మానవుడు నరహ అంటే నివాసస్థానము ఎవనికో వాడు నారాయణుడు నారాయణుడు అవ్వాలి కదా అంటే నర ఏవ నారహ నరుడన్నా నారహ అన్న ఒకటే నారుడు అనగా మానవుడు అయనం నివాసస్థానము ఎవనికో వాడు నారాయణుడు అంచేతన నేను చాలాసార్లు చెప్తాను విష్ణువు అంటే మిస్టర్ విష్ణు కాదు మిస్టర్ విష్ణు అంటే ఓ పెద్ద ఆయన అక్కడ కూర్చుని ఉంటాడు ఓ పెద్ద ఆయన కూర్చొని ఉన్నాయని విష్ణు ఎలా అవుతాడండి సర్వవ్యాపికుడు ఎలా అవుతాడండి ఏదో పేరు పెట్టుకున్న పేరు అవుతుంది అలాగే నారాయణ అంటే మిస్టర్ నారాయణ కాదు మిస్టర్ నారాయణ అంటే ఏదో వైకుంఠంలోనూ ఎక్కడో కూర్చుని ఉంటాడు పిలిస్తే వస్తాడు ఇష్టమైతే వస్తాడైతే మానిస్తాడని అలా కాదు నారాయణుడు అంటే సకల ప్రాణుల హృదయంలో ఆత్మరూపముగా నిండువాడు చూడండి ఆయన ఎలా నారాయణం హృదయశయం నారాయణం మాం జ్ఞావా శాంతిం సర్వసంసారోపరతి అటువంటి నన్ను ఆత్మరూపంగా హృదయేశయునిగా హృదయంలో నివాసం చేసే బుద్ధిప్రత్యయ సాక్షిగా నన్ను ఎవడైతే తెలుసుకుంటాడో వాడు శాంతిని పొల్లును శాంతి అంటే ఏమిటండి ఇప్పుడు నేను చెప్పిన స్కీములు చూసారా దీన్ని అనుభవానికి ఏమాత్రం తెచ్చుకున్నా మనకి సంసారంలో ఉండే ఈ కోలాహలం ఈ అలజడి ఆందోళన ఇవన్నీ కూడా పక్కకి పోతాయి ఏమీ మన డిస్టర్బ్ చేయాలి సో సర్వ సంసార ఉపరతి రుచ్చతి సర్వ సంసార దుఃఖముల యొక్క తొలగిపోవుట ఉపారతి అంటే తొలగిపోకట శాంతి అంటే మోక్షము అని అర్థం వీడు జీవన్ముక్తుడైపోతాడు జీవన్ముక్తి మాట అలాంటి పెట్టండి ముందు అసలు ఫ్రీడమ్ వచ్చేస్తుంది మీకు సంసార బంధం నుంచి ఫ్రీడమ్ నవర్ హియర్ యు గెట్ ఫ్రీడమ్ మనసులో ఉండే దుఃఖాలు అవే ఉండవు ఈ దుఃఖాలన్నీ ఎందుకుంటాయంటే చేసేవాడిని నేను అనుభవించేవాడిని నేను నా బతికిలా ఉంది నేను ఇది నేనది అని అలా పరిచ్ఛిన్న భావనలో ఉంటాయి తప్పిస్తే ఈశ్వరుణ్ణి శుద్ధమైన శరణాగతి భావన చేస్తే అసలు ఏ దుఃఖము లేదు ఇది శరణాగతి యొక్క మహోన్నతమైన తత్వాన్ని చెప్పే శ్లోకం మీకు శరణాగతికి నేను ఒక పుస్తకం రకమండి చేస్తాను తెలుగులో ఇచ్చాను ఇక్కడ పెట్టాను అది మీరందరూ తీసుకున్నారు స్వామి రామశుక్రదాస్జి మహారాజు రాసిన పుస్తకం అది సార్ చదవాళ్ళందరం ఆ శరణాగతి తత్వాన్ని తెలుసుకుని మనం కృతార్థులు కావాలి ఇది శ్రీ పరమహంస పరంరాజకాచార్య గోవింద భగవత్పాద పూజ్యశిష్య శ్రీమచ్చంకరగవత్దకృత గీతాభాష్యే పంచమోధ్యాయ శ్రీభగవానువాచ అనాశ్రితక కార్యం కర్మ కరోతి ససన్నసీ యోగీ చ రర్నచా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతిశాంతిశాంతి హరి ఓ శ్రీగురుభ్యో నమీ త్రీకృష్ణాస్